నైనా ఆ బిడ్డల గురించి మేము ప్రార్థిస్తున్నాం నైనా నైనా వాళ్ళంతా ప్రభావ మీకు సంపూర్ణంగా సమర్పించుకొని మీ సువార్త ప్రకటిస్తున్నారు నైనా గొప్పది అలాంటి సేవ మేము చేయలేదు ప్రభావ ఇంతవరకు నైనా అయినా ఇక్కడి నుంచి అయినా ప్రభా అలాంటి ప్రాంతాలకు మేము వెళ్ళాలో ప్రభా తండ్రి మీ చిత్తం ఓ ప్రభా ఒక్కొక్కరిని ఒక రీతిగా మీరు నడిపిస్తారు మేము ఏ రీతికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ప్రభావ మీరు నడిపించేది ఎవరన్నారు మీ చిత్తం కొరకు మేము ఏం చేయినాం ప్రభావ మీరే మార్గం చూపించి మేము ఆ రీతిగా స్ అందరూ మీరు బలపరచని ప్రభావ నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప శాసన పెట్టుకోండి ప్రభా ఆ ప్రాంతంలో అనేక సువార్త ప్రకటించబడాలి ఇంకా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కదా నైనా ఎంతో మంది పోలేని స్థితిలో ఉన్నారు ప్రభావ అక్కడైనా తండ్రి ఎసయ్యా అలాంటి స్థితిలో ప్రభావ ఉంటుందిగా ప్రభావ ఆ బిడ్డలు కూడా సువార్త ప్రకటించబడాలన్నా లేని తండ్రి సేవకులనైనా ప్రతి ప్రాంతంలో నుంచి నైనా గొప్ప దైవానికి వంద ఎసయ్యా ఇంకా ఎన్నో ప్రాంతాలకు సువార్త లేదు ప్రభావ ఎన్నో గ్రామాలకు సువార్త లేదు రూట్స్ కూడా లేవు ప్రభా అలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ప్రభావ కానీ పోయే అవకాశం లేక కొంతమంది అక్కడి వరకే చెప్పి గమ్ములుంటున్నారు ప్రభావ కానీ ఆ మిగతా ప్రాంతాలకి వెళ్ళని స్థితిలో ఉండేగా ఆ ప్రాంతాల్లో కూడా ప్రభావ మీ వాక్యం ప్రకటించబడాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ మీరు అక్కడ బహు సమీపమైంది ప్రభావ చీ సమాప్తి చివరి అంచుకొచ్చేసినాం ప్రభావ ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది ప్రభావ కాబట్టి నైనా మేము మా పనులు త్వర త్వరగా ముగించుకోవాలా ప్రభావ మీ పనులు మీరు సంపూర్ణంగా నిమగ్నం కావాలా ప్రభావ నైనా ఇసే ప్రభావ అన్నిటి అంతమంది సమీపమైంది కనుక మీరు స్వస్థ బుద్ధి కలవరమై ప్రార్థన చేయడం మేము మెలుకోగలిగాలా మీకు నీతి సత్యను ధైర్యంగా ప్రకటించాలా సైతాన్ని బంధకాలు ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా ప్రభా అయినా అలాంటి అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి మీ వాక్యం మీద ధ్యానించబోతుందిగా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రించండి వాక్యమే సత్యం గ్రహించేలాగా మా ఆత్మీయ నేతలు మా హృదయాలు తెరవండి ప్రభావ మీరు మాట్లాడే దేవుడు ప్రభావ మీకు స్వరం వినాలా ఓ ప్రభావ మాలోంచి ఇచ్చిన పత్తి వాక్యం పత్తి మాట ప్రభ మీద ఉండేది ఒకవేళ మా ప్లేస్ లో ప్రభ మీరుంటే ప్రభ ఎట్లా వాక్యం చెప్తారో అట్లా మేము చెప్పలాగానా మీ మనసు మీకు తలంపులు మీకు పరిషదాత్మని మీకు మాకు దచ్చేయండి మీ అధికారం మేము పొందుకునే వాక్యం ప్రకటించాలా ఒక అధికారం మీరు మాకు అనుగ్రహించండి ప్రభా దైవ చిత్తాంతమైన ప్రభా ఓ ప్రభ నా తన ఇసుక మేము బోధించేలాగనా మీరే మా సాయకులు ఉండి మీ ఆత్మధర్మం నడిపించమని ఏ సుక్రీస్తు పరిషద నామిన ప్రాధాం తండ్రి నా వాయిస్ వినిపిస్తుంది కదా ఓకే సార్ సరే మన వాక్యంలోకి వెళ్దాము మొన్నటి దినాన్ని నేను ఒక వాక్యం నేను ప్రకటించినాను కానీ మనకు అంత సమయం లేకుండా అది అవకాశం లేకుండా కానీ ఎన్నో విషయాలు దేవుడు మనకి అక్కడ చూపించిండు కాబట్టి ఇక్కడ మనం ధ్యానించే అంశం ఏంటంట మత్త వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము ఈ వాక్యము మనం ఎట్లా అర్థం చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే ఎంతకాలం మనం వాక్యాన్ని మనం చదివచ్చు కానీ ఈ క్షణానికి అది ఎట్లా మనం అర్థం చేసుకుంటున్నాం అది ఎట్లా రివ్యూల్ చేసుకుంటాం మనం మనం ఎట్లా స్వీకరిస్తున్నాం దాని అర్థం ఏ రీతిగా అది మనల్ని నడిపించగలుగుతుంది మన ప్రభువు బోధించినప్పుడు ఆ యొక్క శాస్త్రంలో పరిశీలనలు వీడు దయ్యం బోధిస్తున్నాడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని వాళ్ళని ఆయన వాళ్ళంతా సంబోధించింది మన ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడింది వాళ్ళు అయినా కానీ ఆయన పరిచర్యలు ఆయన అనేకుని స్వస్థపరిచినట్టు మనం చూస్తాం పైన దయ మొత్తం మొదటి నుంచి మనం ధ్యానిస్తే చాలా విషయాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఏసు ప్రభుత్వం ఎలాంటి అవాంఛనాలు ఎదురైనాయో ఆయన వాళ్ళకి ఎట్లా సమాధానం ఇచ్చిండో ఏ రీతికి ఇచ్చిండో అనే విషయాలు అక్కడ అన్ని ఒక సవాల్లాగా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మన సేవా జీవితంలో కూడా మనం కూడా అలాంటి పరిస్థితులు మనం ముందుకు పోతున్నప్పుడు అలాంటి సవాళ్ళు మనకు కూడా ఎదురవుతాయి కానీ ఆ టైంలో మనం ఏ రీతిగా వాళ్ళకి జవాబు ఇవ్వాలా వాళ్ళకి ఏ రీతిగా మనం సమాధానం ఇవ్వాలా అనేది మనం మొట్టమొదట మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు మన సేవా జీవితంలో మనం ఆ రీతిగా ముందుకు పోయినప్పుడు మనం ఏ రీతిగా ఇతరులను మనం సిద్ధపరచాలా వాళ్ళకి ఎట్లా సమాధానం ఇవ్వాలా కాబట్టి వాళ్ళంతరూ అబద్ధ బోధన ప్రకటిస్తున్నారు మీరు మీరు చెప్పే పోద ఇంతకరంగా ఉంటది ఎవడో ఎవడు చెప్పని రీతిలో మీరు వాక్యం చెప్తున్నారు ఇది ఎట్లా అనేసి వాళ్ళు చెప్తా మనకి కానీ మెజర్ ఆ మెజార్టీ ఎక్కడ ఎక్కడుందంటే ఈ లోకం ఉంది అబద్ధ బోధక ఎక్కువ మెజార్టీ ఉంది కానీ చిన్న గుంపు గుమ్మటుకు సత్యానికి కొంచెం మెజార్టీ ఉంది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయ అర్థం చేసుకున్నప్పుడు ఆవగించే ఎట్లుంటది కూరలో కూరలో తాళింపేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆవగింజ అంటే ఎన్నో ఆ ఆవగింజ ఉండటానికి చిన్నగానే ఉంటది అది ఆవగింజ చాలా చిన్నగా ఉంటది గుండ్రంగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటది కానీ అది ఆ విత్తనం ఒక్క విత్తనం పడితే భూమి మీద అది పెద్ద చెట్టులాగా అయిపోతుంది అంట చూడండి ఆవగింజ విత్తనం పడితే భూమి మీద ఆ ఒక్క విత్తనం ఒంటిగా ఉంటది ఒకటే విత్తనం ఉంటది కానీ అది వేస్తే ఏ విత్తనమైనా సరే ఆవు గింజే కాదు ఏదైనా సరే ఒక విత్తనం వేస్తే ఎన్నో గింజలు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఆవు గింజ గురించి ఎందుకు స్పెషల్గా వేసుకో చెప్తుండే మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఏసుకో అక్కడ ఏం చెప్పిండు మీ విశ్వాసము ఆవు ఉంటే మీరు ఈ కొండ తీసి అక్కడి నుంచి వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుందంట అంటే ఎందుకు చెప్పి నిజంగా కొండ పోతుందా పోదు కదా నిజంగా పోదు కొండ కానీ మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఒకటి ప్రకృతికి సంబంధంగా వాక్యం అర్థం చేసుకోవాలా ప్రకృతి సమంగా ఉన్నప్పుడు అది ఆత్మీయంగా ఎట్లా నెరవేరుతుంది ఆత్మీయంగా నెరవేరినప్పుడు ప్రకృతి సమయం ఏ రీతిగా అది నెరవేరుతుంది రెండు విధాలు మనం చూసినప్పుడే మనం ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ దేవుడు మనకి నేర్పించింది ఈ యొక్క బైబిల్ స్టడీలో మనకి కాబట్టి అవి కూడా మనం మర్చిపోవడానికి వీలదు ఎందుకంటే అవి అమలు పరచుకునే టైం కు మనం అట్లనే నమ్ముతున్నా అవి అమలు పచ్చుకునే ఇంకా అవకాశం లేదు కానీ ఇప్పుడు అది దేవుడు అమలు పరిచిన టైంకి మనం దాన్ని ఎట్లా రివీల్ చేసుకొని దాన్ని ప్రకటించాలా అనేదే మనం ఈ వాక్యం కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ఏ రీతిగా ఆయన ముందుకు వెళ్ళిపోయిండు ఆయన పరిచర్యలు ఎవరిని కూడా కించపరచలేదు ఎవరిని కూడా హర్ట్ చేయలేదు ఎవరిని కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ చాలా సునాయసంగా ఆయన జవాబు ఇచ్చినట్టు మనం చూస్తాం కాబట్టి మనం అలాంటి టైంకు మనం వచ్చినాం కాబట్టి మన పరిచర్య ఒకటి ఒక వాక్యం నాకు ఎప్పుడు గ్యాప్ వస్తూ ఏంటంటే ఆ తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది తిమోతి చెప్తాడు పౌలు మీ ఉపదేశము దానికి ముందు ఏముంటుందంటే ద్రైవ జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఉండాలంట ద్రైవ ఆవేశం వల్ల రాసిన ప్రతి లేఖనాన్ని దాన్ని ఖండించటకు బుద్ధి చెప్టకు జాగ్రత్తగా ఉండాలంటే తర్వాత ఏముంది అక్కడ ఉపదేశము సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉండాలని చెప్తుంది అక్కడ ఎందుకన్నప్పుడు కింద అక్కడ ఎందుకంటే ఈ జనులంట గొప్ప జనం అంతా ఈ లోక విధానం అంతా ఏం చేస్తారంటే యుక్త బోధకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుతున్నారు వాళ్ళు అంటే ఈ మంచి బోధ అంటే ఆరోగ్యకరమైన బోధను విడిచిపెట్టి కల్పనా కథలు ఉంటాయి చథలు చెప్తూ ఉంటారు వాళ్ళ ఆకర్షింపబడతారంట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాడు కథ చెప్పి వాడు ఏదో చెప్పి మాయ చేసి మనుషులను ఆకర్షించుకుంటుంటే దైవ జ్ఞానం పొందుకున్న మనం మనం ఎట్లా అర్థం చేసుకోగలుగుతున్నాం అది ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకున్నప్పుడే మన సేవ ఎక్కడ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇవన్నీ విధానాలు ఒక సేవకుడు జీవితంలో ఉన్నప్పుడు ఏసు నుంచి మనం నేర్చుకోవాలి మన ప్రభు నుంచి ఆయన ఎక్కడ కూడా ఈ సత్యం ఇచ్చిన కాంప్రమైజ్ కాదు ఎంత జాగ్రత్తగా చెప్పిన అంటే మనకు అర్థం కావాలా మొత్త ఈ నాలుగు శివాత్లు మనం చదివితే ఏసు ఎట్లా సేవ చేసిన మన ప్రభు ఈ లోకంలో ఆయన దేవుడై ఈ లోకంలో పూర్తి ఎట్లా శువార్త చేసిండు అనేది అక్కడి నుంచి మనం నేర్చుకోవాలా నేనైతే అక్కడి నుంచి నేర్చుకుంటున్నాను ఒకప్పుడు నేను వాక్యాన్ని ప్రకటిస్తే చాలా కఠినంగా ప్రకటించడండి వాక్యం చెప్పేది కరెక్ట్గానే ఉంటుంది కానీ కొంచెం కఠినంగా ఉంటుంది ఎందుకంటే గట్టిగా ఉంటుంది అన్నట్టు తగిలినట్టు ఉంటుంది ఎందుకంటే దేవుని వారికి ఎప్పుడు తగులుతూనే ఉంటుంది కదా అది కానీ అది ఎట్లా మనుషులకి ఆకర్షిందా అవునా బాదర్ అయ్యో నేను చూసుకోలేదు చూసుకుంటున్నాను నోట్ రెండు అంతా నోట్ చేసి పెట్టుకున్న వాక్యము నేను అదే చూస్తున్నాను అంటే ఇది కెమెరా ఉందా ఒక్క నిమిషం సార్ ఏం అర్థం అయితే లేదు ఇది ఒక్క నిమిషం ఇప్పుడు ఓకేనా బాదర్నా వాయిస్ ఇన్పిస్తుందా సార్ పెద్ద ఒక్క నిమిషం వేరు నేను ఈ హెడ్ ఫోన్స్ బీసేస్తున్నా డైరెక్ట్ స్పీకర్ తో మాట్లాడతా ఒక్క నిమిషం ఇప్పుడు ఓకే కదా థ్యాంక్ యూ ఒక్క నిమిషం వేరు చూడండి హలో అయ్య అయితే ఏ రీతిగా మనం ఈ లోకం అంతా అబద్ధ బోధలో ఎంతగా వాడు మనుషుల్ని ఆకర్షించుకుంటున్నాడో కానీ సత్యమైన వాక్యం తెలిసిన మనము ఎందుకు వాళ్ళని ప్రభుత్వ ఆకర్షింపలేక పడలేక చేయలేకపోతున్నాం అనేది ఒక విధానం ఒక విధానం అనమాట అది కాబట్టి ఇప్పుడు ఆయన మొదట ఏం చెప్పిండో ఆవు గురించి మనం చెప్తున్నాం ఎందుకంటే అది మిస్ కావడానికి వీలేదు చూడండి అది అది మెజారిటీ ఈ లోకం మెజారిటీ ఉంటుంది అబద్ధానికే మెజారిటీ ఎక్కువ ఉంటుంది సత్యం కొంచెమే ఉంటుంది అది చిన్నగానే ఉంటుంది చెప్పాయిన కానీ అది ప్రబలిందనుకో దాని ముంగట ఏది నిలబడలేదు అన్నట్టు అది ఆలస్యమైన కానీ అది ఎట్లుంటుందంటే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా విజృంభిస్తుంది దేవుని సత్యం అబద్ధం ఎట్లుంటుంది తెలుసా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశం అంత అది ఒక్కసారే పడిపోతుంది కూలిపోతుంది అది అది నిలబడదు ఎందుకంటే అది ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుందో అంత ఫాస్ట్ అది పడిపోతుంది అబద్ధం కానీ సత్యం అనేది తెలుసా సత్యం అనేది చూడండి మీకు బాగా అర్థం కావాలి ఏంటంటే ఒకటి మన జాగ్రత్తగా అర్థం చేసుకుంది ఏంటంటే ఆ ఒక చేరుకి మీరు ఎవరన్నా పొలంలో వెళ్తే మీకు బాగా తెలుస్తుంది పర్లేదు వెళ్ళకపోయినా పర్లేదు ఒక చేలుకు నీళ్ళు వేస్తుంటే తెలుసా ఒక కాల బారుతా ఉంటే అది మెల్లమెల్లగా ఆ తోటలోకి కాలువలు బారుతా ఉంటే నీళ్ళు పోతా అది తడుపుకుంటా అన్ని నానుకుంటా నానుకుంటా ఈ మొక్క నుంచి ఆ మొక్క అది స్ప్రెడ్ అయితే పోతా పోతా మెల్లగా పోతా పోతా పోతా పోతా లాస్ట్కి ఏమైతే ఆ పొలం మొత్తం నానిపోతుంది మీరు అర్థం చేసుకోండి దేవుని సత్యం కూడా అంతే దేవుని సత్యం కూడా అంతే అది మెల్లగా స్ప్రెడ్ అయినా కానీ అది స్ప్రెడ్ అయిందనుకో అది నానిందనుకో అది ఎక్కడైతే నాటుకుంటుందో తర్వాత అది నాటుకున్నప్పుడు ఆ చెట్టు బహుగా ఫలిస్తానట్టు కానీ ఈ అబద్ధం అనేది ఒక ప్రెషర్ లాంటిది ప్రెషర్ పెడితే వాటర్ ప్రెషర్ పెడితే ఆ నీళ్లు దగ్గర గొంతలు పడిపోతాయి కానీ అది ఏంది అది దానివల్ల మొక్కలు కూడా లేచిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ప్రెషర్ పడినప్పుడు ఆ మొక్క మీద పడితే ప్రెషర్ ఏమవుతుంది అది మొత్తం కూలిపోతుంది అది చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుంది చూడండి కాబట్టి దేవుని సత్యం కూడా అంతే మనం ఎట్లా అర్థం చేసుకుంటుందని ఆ రీతిగా కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి ఆ యొక్క మీద నిలబడి చెట్టు ఎదుగుతుంది ఏది ఆవగించి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి చిన్న గుంపు కూడా అంతే కదా చిన్న మంద భయపడకు నేను నా అస్తం మీద ఇచ్చింది మీకు రాజ్యం అనుగ్రించి చూడండి చిన్న మాదికి రాజ్యం ఇస్తున్నాడు కానీ పెద్దదానికి ఇస్తలేడు ఎందుకంటే ఆయన తెలుసు ఆయన ప్రణాళిక ఏంది అనేది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ వాక్య నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం ఎట్లా అర్థం చేసుకున్నప్పుడు ఏసు ఆయన సేవా జీవితంలో ఉన్నప్పుడు అది ఎట్లా ఆ పన్నెండవ దేవి మొత్తం చదివితే ఇరవై తొమ్మిది వచ్చానికి అది ఏం జరిగింది అనేదే మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా అక్కడ ఏ సంభాషణ జరిగినప్పుడు ఆ ఇరవై తొమ్మిది వచ్చనికి ఏం చెప్పిండు ఆ పైన చదివినప్పుడు అది ఏం అర్థమైంది అక్కడ అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ లోక విధానం కూడా అట్లనే ఉంటుంది కాబట్టి మనం అట్లా వాటన్నిటికి చెక్కబడకుండా ఎక్కడ కూడా మనం టెంపు కావద్దు ఈ విషయం నేను నేర్చుకున్నా ఎందుకంటే సేవా ఉన్నప్పుడు వాడు రెచ్చగొడుతూ ఉంటాడు దుష్టుడు వాళ్ళ దూతుడు వాడు రెచ్చగొడుతూ ఉంటాడు కానీ నువ్వు రెచ్చిపోవడానికి వీలేదు విషయం నేను నేర్చుకున్నా ఎందుకంటే ఒకప్పుడు ప్రభుకు రోషం కలిగి జీవించి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా చదువుతుంటే నేను రోసంగా ఆ వాక్యాన్ని చూపించి ఎదిరించటోళ్ళు వాళ్ళని వాళ్ళంటారు ఒక సిస్టర్ చెప్తుంది బ్రదర్ మీరు ఈ రీతిగా చెప్తున్నారు బాగానే ఉంది కానీ మిమ్మల్ని చూస్తుంటే స్టెపన్ చూస్తున్నట్టుందో బ్రదర్ నేను ఎప్పుడన్నా నీకు ప్రార్థన చేస్తుంటే స్టెపన్ నాకు గ్యాప్ కనుక కాబట్టి స్తెపన్ అట్లనే కదా కఠినంగా చెప్పిండు తర్వాత ఆయన చంపినారు కానీ ఆయన తప్పు చెప్పలే వాత నిబంధన కాలం ఒక అదేంలోనే చెప్పేసింది అంటే ఒక అదేంలో ఇంటర్ఫీర్ చేసేసింది మొత్తం పాత నిబంధన కాలం అంతా ఒక అదేంలో చెప్పాలంటే షార్ట్ టైంలో చెప్పేసిన అంటే ఆయన ఎంత జ్ఞానం ఉండాలనికి దేవుని అభిషేకం ఆయన కృపతోను బలముతో నిండుకుంది స్టెపన్ అంత పవర్ఫుల్ అభిషేకము ఎవరి లేదు కానీ అక్కడ ఆ క్షణము ఆయన సేవ అంతవరకే కానీ అక్కడి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే చూడండి వాళ్ళకి మన చెప్పే బోధ ఎట్లా ఉండాలా మన కండిషన్స్ చెప్పాలా నువ్వు చెప్పంటే నేను చెప్పాలనేది కాదు అక్కడ దైవికమైన నడిపింపు ఏ రీతిగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఒక దశలో మనం షార్ట్ టైంలో మనం చెప్తాం కదా ఒక దశలో మనం అన్నిటిని భరిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ విధానాలు దేవుడు నేర్పించిండు అది ఎప్పుడంటే ఒక దశ నుంచి ఒక దశ ఎదుగుతున్నప్పుడు నీకు ఆ నీకు పోతా ఉన్నప్పుడే నీకు అర్థం చేసుకోగలవు నేనైతే నేను అట్లనే అర్థం చేసుకుంటా కాబట్టి చెప్పే వాక్యము నువ్వు గంట వాక్యం చెప్పేది నువ్వు కూడా చెప్పొచ్చు అంటే దాని అర్థం ఏంటంటే చెప్పే విధానము ఎట్లా ఉండాలనేది మనం అర్థం ఇక్కడి నుంచి నేర్చుకుంటాం కాబట్టి అందుకే మన ప్రభువు చెప్పే విధానం ఒక ఆయన సమాధానం ఇస్తాడు ఒక దశలో సమాధానం ఇవ్వడు కాబట్టి ఎట్లా సమాధానం ఇవ్వాలా ఏ రీతికి అర్థం చేసుకోవాలా అనేది మనం జాగ్రత్తగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురైతే పాస్టల్స్ ప్రశ్నేస్తారు ఒక సంఘంలో ఉన్నారు నా అనుభవం అంతా లేదు నీ వయసు నువ్వు నాకు చెప్తా వాక్యం నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నా కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలను సేవ చేస్తున్నావా పది సంవత్సరాలను సేవ చేస్తున్నది పక్కన పెడితే ఇది శరీరం సంబంధించింది కాదు అనుభవానికి సంబంధించింది కాదు ఇది ఆత్మకు సంబంధించింది దేవుని ఆత్మ నీకు ఎట్లా నడిపిస్తాడు ఆ రీతిగా దేవుడు నడిపిస్తా ఉంటాడు ఇలా గర్వించేది లేదు ఆ ఎగిరిపడేది అసలే లేదు కానీ మనం నేర్చుకున్న సత్య ఇంత కాలం నుంచి మనం నేర్చుకున్న వాక్యం ఏ రీతిగా మనం అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన అర్థం అన్నట్టు కాబట్టి ఆ ఆవగించి అనేది ఎట్లా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అది చిన్నగా ఉండి ఎంత పెద్ద మొక్క కాబట్టి మన విశ్వాస జీవితం కూడా అంతేనే ఒక దాంతో మొదలుపెట్టిన మన జీవితాన్ని అది నూరుగా బహుగా ఫలించాలా అది నాటుకొని ఏర్లో భూమిలో నాటుకున్నప్పుడే అది బలంగా చెట్టుగా నిలవగలదు అది నాటుకోపోతే ఎట్టి పరిస్థితులు అది పై నాటుకుంటే అది ఎప్పుడు కూడా ఉండదు అది పెకిలింపబడుతుంది అది ఆకాశ పక్షులు కావచ్చు అది క్రోరో వచ్చి అది పెకిలిస్తుంది యశాగ్రంథం ఉంది ప్రవచనం అవి క్రోరో పక్షులు వచ్చి అవి పెకిలిస్తే అంట చెట్లోని పెకిలిస్తే అది దాని వేరుతో సహా అది పీకేస్తుంది చూడండి ఎందుకు దాన్ని వేర్లు ఎందుకు దేవుడు ఆగ్నిస్తుంది ఆ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి యుగ సమాప్తి కూడా అట్లనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నప్పుడు ఈ ఇది ఎట్లా మనం దాన్ని అర్థం చేసుకోవాలా అన్నప్పుడు ఆయన సేవలో జరిగిన విధానాల్లో ఏ రీతిగా మనం దాన్ని చేసుకుంటున్నాం అనేది విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ ఏముందంటే మతైసు వార్త పన్నెండవ అర్థం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడలా ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు చూడండి ఏం చెప్తుంది చూడండి ఆయన చూడ ఒక బలవంతుడు ఉన్నాడు ఆ బలవంతుడులో వెళ్ళాలంటే ఆ ఇంట్లోకి పోయేవాడు ఇంకెంత బలవంతుడుగా ఉండాల బలవంతుడు ఆ ఇంట్లోకి అక్కడ సామాగ్రి ఉంది దొంగ ఏం చేస్తాడు దోచుకోవడానికి వాడు వస్తాడు దొంగతనం చేయడానికి ఎందుకు వాడికి వస్తువులు కావాలా కానీ ఇప్పుడు మన ఆత్మీయ స్థితిలో మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది వాక్యం కాబట్టి ఆత్మశక్తులు అర్థం చేసుకున్నప్పుడు ఎవడా బలవంతుడు ఇద్దరు బలవంతులు కనిపిస్తుంది అక్కడ ఒక బలవంతుడి ఇంట్లో సామాగ్రి ఉంది ఒక బలవంతుడు పోతున్నాడు అక్కడ వాడిని దోసుకోనికి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి ఇది ఈ వాక్యం మూడు మూడు సార్లు కనిపిస్తుంది సువార్తల్లో మార్కు సువార్తలు కూడా కనిపిస్తుంది ఈ వాక్యం లోకాసువార్తలు కూడా పదహారు పదార్లు కూడా కనిపిస్తుంది మార్కు సువార్థ మూడు ఇరవై ఏడులో కూడా కనిపిస్తుంది ఇవన్నీ ఇట్లా ఇది ఎట్లా మనం రివ్యూల్ చేసుకోవాలా అది ఏ కాంటెక్స్ట్ లో ప్రభు చెప్పిండు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ వాక్యం మనం అర్థం చేసుకోగలం కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాం ఆ బలవంతుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎస్ ప్రభు అనేది విషయం మనం అర్థం చేసుకోవాలా సామాగ్రి వస్తువులు కదా కాబట్టి ఇప్పుడు మనం అర్థమైతే దేశంలో ప్రవచనం ప్రకారంగా వాడు అనేకుల్ని మనం ఇంకొక ఇంకా బాగా అర్థం కావాలంటే మత పదకొండో అధ్యాయంలో పదం పన్నెండవ వచ్చినంలో పదకొండో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో పరలోక రాజ్యము బాప్తీస్ ఇచ్చి యోహో అని కాలం మొదలుకొని అది బలవంతుల చేతిలో పట్టబడి ఉంది అని చెప్తున్నా అక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా పరలోక రాజ్యము ఈ ఈ వాక్యము అది అర్థమైనప్పుడు ఈ వాక్యం మనం అర్థం చేసుకోగలం అన్నట్టు పరలోక రాజ్యం ఎట్లుందంటే అది బలవంతుల చేతిలో పట్టబడి ఉందంటే యోహో అని కాలం మొదలుకొని బాప్ ప్రవచించిన కాలం మొదలుకొని అప్పటికే ఉన్నారు అప్పటి నుంచి ఈ రోజు వరకు అన్నప్పుడు జీవ దేవుని వాక్యంలో జీవం ఉంది ఈ రోజు అన్నప్పుడు ఈ రోజే అది బలవంతుల చేతిలో పట్టబడిందంట ఎవరు ఆ బలవంతులు అది పరలోక రాజ్యం ఏంది ఆ బలవంతులు ఎవరు ఎందుకు పట్టబడింది దాన్ని ఎందుకు వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అనేది విషయమే మనం అర్థం చేసుకోవాలా చూడండి పరలోక రాజ్యం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని బిడ్డలకే సాదుష్యం కదా ఏస్ ప్రవంటుడు పర్లోక రాజ్యం మీ దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు ఆ శాస్త్రుల పరిచయలు రూకాస్తువర్తలు ఉంటుంది వాక్యం దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్ప వీలు పడదన్నాడు ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు కాబట్టి దేవుని రాజ్యం మన మధ్యలో ఉంటుంది పర్లోక రాజ్యం ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నప్పుడు మనం పరలోక రాజ్యం అంటే దేవుని బిడలే కదా మనమే అనే రాజ్యం కదా కాబట్టి అది మీ మధ్యలోనే ఉందన్నారు కాబట్టి మన అర్థం కానీ శాస్త్రుల పరిచయలకు వాళ్ళకి అర్థం కాలే ఎందుకంటే వాళ్ళకు గుడితనం ఉంది ఈ మధ్యాహ్నం మేము ఆ మ్యారేజ్ నుంచి వచ్చేటప్పుడు నేనే దిలీప్ మాట్లాడుకుంటూ వస్తున్నాం ఏంటంటే శాస్త్రులు పరిసరలు ఎంతో ధర్మశాస్త్రం ధ్యానించిన వాళ్ళు కదా గుడ్డిగా ఆయన మెసేజ్ అని ఎందుకు గ్రహించలేకపోయినారు వాళ్ళ లేఖనాలు బహుగా పరిశీలించే కానీ ఎందుకు వాళ్ళు అట్లా మోసపోయిన వాళ్ళు ఎందుకు ఆయన తునికరించు అనేది ఎందుకు తినుకరించను మనం అర్థం చేసుకోవాలి మలాఖీ గ్రంథం వచ్చేంత వరకు మలాకి గ్రంథంతో లాస్ట్ అన్నట్టు ప్రవక్తలు మలాఖీ లాస్ట్ ప్రవక్త మోస నుంచి స్టార్టింగ్ మోస ఆ నిర్గమాకాండం నుంచి చూసుకుంటే మలాకి గ్రంథం వరకు చూస్తే లాస్ట్ ప్రవక్త అయినా కానీ చివరి వరకు వాళ్ళు ఎట్లా జీవించండు చెత్తగా జీవించండు వాళ్ళు గుడ్డిదాన్ని కుంటి దేవునికి బలి అర్పించి చాలా భయంకరంగా తిరుగుబడతానని చేస్తే మలాకి ప్రవచించి హెచ్చరించండు తర్వాత మలాకి ప్రవశిస్తూ లాస్ట్ చివరికి వరకు యవహన్ భక్తుల గురించి ప్రవశిస్తాడు కాబట్టి మన ప్రభు గురించి ప్రవచిస్తాడు ఏలియా గురించి ప్రవశిస్తాడు ఏలి ఆత్మహత్యలో ఉంటుంది ఇవన్నీ నెరవేరినప్పుడు మలాఖీ గ్రంథం నుంచి మత వరకు నాలుగు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు లేకుంటే నాలుగు సంవత్సరాలు మొత్తం డార్క్ పీరియడ్ మొత్తం చీకటి ప్రవక్తలు లేరు బలి అర్పణ లేదు యాజకులు లేరు ధర్మశాస్త్ర ఉపధ్యక్ష ఎవరు లేరు మొత్తం సైలెంట్ పీరియడ్ అన్నట్టు అది కాబట్టి ఆ టైంలోనే ఏమి ఏం జరిగిందన్నప్పుడు వాళ్ళు మొత్తం పూర్తిగా లోకాధీతంగా జీవించినారు ఈ లోకాన్ని అంటబెట్టుకొని జీవించారు ధర్మశాస్త్రంలో దేవుని వాక్యం అసలు ధర్మశాస్త్రమే దొర వాళ్ళు లేదు అది మొత్తం పడేసుకున్నారు ఎంత చేసుకొని యాజకులు సైతం మొత్తం ఆ ధర్మశాస్త్రం జనులకు బోధించే కూడా పడిపోతే మిగతా పరిస్థితి ఇంకా ఎట్లుంటుంది వాళ్ళే వ్యక్తులవిడిగా జీవిస్తే మిగతా పరిస్థితి ఎట్లుంటుంది కాబట్టి ఆ టైంకి ఏసు ప్రభుని గుర్తించలేకపోయినారు కానీ ఒకటి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆయన శిరువు మరణం పొందేటప్పుడు శిలువు మీద ఆయన శరువు మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుంది నేను దప్పి గుంచున్నాను లేఖనము నెరవేరినట్టు నేను దప్పి గుంచున్నాను అన్నప్పుడు అప్పుడు కూడా శాస్త్ర పరిశీలన ఉన్నారు కానీ వాళ్ళు లేఖనాలు బాగా చదివేవాళ్ళు కానీ ఇప్పుడన్నా మీరు చూడండి ఇది ఇది మీకు ఒక అవకాశం నేను ఇస్తున్నా నేనే మెస్సే నేనే దేవుడిను నేనే దేవుని కుమారుడును నన్ను స్వీకరిస్తే మీకు రక్షణ అనేది ఇప్పుడన్నా మీరు తెలుసుకున్నప్పుడు అప్పుడు కూడా ఆయన ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తారు వాళ్ళు చాయ్ చూడండి కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు శివురి దశలో సిలువు మీద ఉన్నప్పుడు కూడా ఆ శాస్త్ర పరిశీలకు జ్ఞాపకం చేసింది ఆ ప్రవచనం కానీ అప్పుడుగానే వాళ్ళు అది గ్రహించలేకపోయినారు మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత గుడితనంలో వాళ్ళు ఎంత మోసంలో ఉన్నారు ఈ రోజు కూడా అంతే వాళ్ళ చేతిలో ఉంది పరలోక రాజ్యం ఈ రోజు వాళ్ళు ఆర్టిఫైడ్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం ఈ రోజు కాంగ్రిగేషన్ మొత్తం వాళ్ళు ఆర్టిఫైడ్ చేసుకున్నారు వాళ్ళు బంధించి పెట్టుకున్నారు కట్టడాలు పెట్టి నువ్వు మా సంఘంలోకి వెళ్ళి వెళ్ళిపోతే నువ్వు చెప్పి కానీ వాళ్ళ చేతుల నుంచి నువ్వు విడిపించాలంటే అంత ఈజీ కాదు కదా నిను ఫస్ట్ నిన్ను స్వీకరించాల వాడు అంత ఈజీ కాదన్నట్టు అందుకే ఏసు ప్రావు చెప్తున్నాడు వాణ్ణి బంధించాలంటే వాడనకెవడు ఉన్నాడు వాణ్ణి బంధిస్తే నీకేం లాభం ఆ శాస్త్ర పరిశీలంటే పాఠశాలను బంధిస్తే ఏం లాభం వాడు వెనక అనేది వాణ్ణి వాడి మీద నువ్వు విజయం పొందినప్పుడే ఆ దుష్ట ఆ చీకటి శక్తుల మీద విజయం పొందినప్పుడే వాడి సామాగ్రిని దోసుకోగలవు ఎట్లా మనం విజయం పొందుతాం వాడి మీద అక్కడే ఉంది కదా నీ దైవికమైన జ్ఞానం కాబట్టి అట్లా విజయం పొందాలా అంటే నువ్వు ఎంత బలవంతులుగా నువ్వు తయారు కావాలా అనేది మనం ఈ రోజు మనం చూస్తున్నాం కాబట్టి నేను త్వర త్వరగా నేను ఇది కూడా ఎంత ఈజీగా కాదు నాకు తెలిసి వాక్యం కాబట్టి నేను త్వర త్వరగా నేను చెప్పేస్తాను కాబట్టి ఆ బలవంతుల చేతిలో పట్టబడిన దాన్ని నువ్వు విడిపించాలా ఇది మనకు ఎప్పుడు మనం విడిపించేదే ఇది ధ్యానించే వాక్యం కానీ అది ఎంతో లోతైంది కాబట్టి ఇది ధ్యానించుకుంది దేవుడు ఎన్నో విషయాలు నాకు నాకు చూపిస్తాను అన్ని రాసేసుకున్నాను నేను ఇది ఒకసారిగా వదిలిపెట్టలేను వాక్యం నేను నేను దీర్ఘంగా కొన్ని వారాల నుంచి నేను ధ్యానిస్తున్నా కానీ ఎన్నో విషయాలు దీనిలోకి వెళ్ళి వస్తా ఉన్నాయి కానీ దావిద్ భక్తుడు కీర్తన గందాము పదహారు నలభై ము అధ్యాయంలో వరము తనదని దేవుడు ఒకమారు నాకు సెలవిస్తే రెండు సార్లు నాకు ఇనిపించింది అని చెప్తాడు అక్కడ దావిద్ భక్తుడు బలము తనదని దేవుడు ఒకసారి చలవిస్తే నాకు రెండు సార్లు వెళ్ళి పడింది అంటాడు అక్కడ రిఫరెన్స్ నేను చెప్తాను అరవై రెండో అధ్యాయం కీర్తన గంధం అరవై అధ్యాయము పదకొండు వచ్చినంలో కీర్తన గంధం అరవై అధ్యాయం పదకొండు వచ్చినంలో బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చను ఆ మాట నాకు వినబడెను చూడండి రెండు సార్లు ఆయనకి చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎందుకు దేవుడు పదే పదే మనకు సెకండ్ టైం ఫస్ట్ టైం థర్డ్ టైం మనకు జ్ఞాప్ కన్ చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఒకసారి మనం చెప్పినప్పుడు అది వినిపించలేదేమో దావిది భక్తుడికి కానీ ఒకసారి చెప్పిండేమో దావి భక్తుడికి వినిపించలేదేమో కానీ రెండోసార్లు కూడా ఇచ్చినప్పుడు ఆ రెండోసారి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు అర్థమైపోయింది ఒకసారిగా దేవుడు రెండు సార్లు నాతో మాట్లాడిండని ఇది నేను ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటా సెకండ్ టైం నాకు ఈ వాక్యం నాకు దగ్గరికి వచ్చిందంటే నేను అర్థం చేసుకుంటా ప్రభు ఒక ఆ స్థితిలో నేను దాన్ని అర్థం చేసుకోలేదేమో కానీ ఆ స్థితికి నేను నిర్లక్ష్యం చేసిన తిరిగి నా దగ్గరికి వచ్చింది ప్రభావ ఈ వాక్యం కాబట్టి ఇప్పుడు నేను దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రకటించాలా నాకు అలాంటి జ్ఞానం ఈ ప్రభు అని ప్రార్థన చేస్తాను నేను ప్రతి వాక్యం అంతే ఎవరు సిస్టర్స్ చెప్పినా బ్రదర్స్ చెప్పినా కానీ నేను జాగ్రత్త దాన్ని రివీల్ చేసుకుంటే నేను తర్వాత నా వ్యక్తిగతమైన ప్రార్థనలో కూర్చొని దాని గురించి ఇంకా ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఇంకొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటారు చూడండి కాబట్టి ఎందుకు మనకి ఇవన్నీ చేస్తున్నంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాడి మార్గంలోకి మనం పోతున్నాం వాడి వాడి వాడి రాజ్యంలో మనం ఇప్పుడు ఉన్నాం కానీ వాడి రాజ్యంలో ఉన్నప్పుడు వాడు కుయుక్తులు ఎట్లా ఉంటాయి వా దాంట్లోకి ఎట్లా పోవాలంటే నీకు మార్గం తెలియాలి లేదా చూడండి ఒక మార్గంలో ఒక ప్రాంతానికి ప్రదేశానికి మనం వెళ్తున్నామంటే ఆ ప్రదేశంలో ఎన్ని ఆటంకాలు ఉంటాయి వాటన్నిటి నువ్వు తెలుసుకున్నప్పుడే వాటిని తప్పించుకొని దాంట్లో పోగలవు కానీ అవన్నీ ఏమి తెలియకుండా ఒకసారి నేను డైరెక్ట్ నేను పోతానంటే కష్టం కదా ఇప్పుడు ఒక రాజ్యం ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు నువ్వు యుద్ధం నేర్చుకోవాలా రాజకుమారులకి రాజులు వాళ్ళంతా ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు యుద్ధంలో గెలవాలని ఒక జనరేషన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఆర్మీలో చూస్తాం ఆర్మీలో ఉంటే బార్డర్స్ లో ఉంటారు కొంతమంది ముసలాలు వాళ్ళ ఏజ్ అంత ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఏజ్ అయిపోతున్నప్పుడు రిటైర్ టయానికి ఇంకా ఇంకొక టీం తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత ఇది పోయి టీం పోయినాక అది రిటైర్డ్ అయినాక ఈ టీం పోతుంది మళ్ళీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ రెడీ చేస్తూ ఉంటారు అనమాట అంటే ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అందరినీ అదే రీతిగానే రాజుల కాలంలో కూడా అంతే వాళ్ళు యుద్ధాలకి వాళ్ళ పిల్లల్ని తరిబిత్ చేస్తే వాళ్ళు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మనం కూడా తండ్రి లాంటి వాళ్ళని కదా ఈ లోకంలో ప్రభు ప్రతినిధి అన్నప్పుడు మనం కూడా మన పిల్లలకి యుద్ధాలు నేర్పించాలా అనే విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ కాలం ముగించిపోతుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ తయారు కదా ఆ రీతిగానే ప్రవక్తల కాలం మొదలుకొని కూడా ఒక ప్రవక్త కాలం ముగిస్తే ఇంకొక ప్రవక్తం దేవులేదు అంటే అది ఎప్పుడు కంప్లీట్ కాకుండా ఉండలేదు అది ఎప్పుడు పోతేనే ఉంది తర తరాల నుంచి ఆయన వాక్యం బయలుపరచబడుతూనే ఉంది ఈ రోజు కూడా కాబట్టి మనం పోతే మన తర్వాత ఇంకొక తరం అది వెళ్ళిపోతూనే ఉంటుంది అంటే అది జీవం అది తీసే నీళ్లు ఊర్తూనే ఉంటుంది ఈ బైబుల్ వాక్యం మనకు అర్థం కావాలంటే నాకు అర్థమైంది అనే ఒక్క భక్తులు కూడా చెప్పాలి ఇంతవరకు ఇన్కంప్లీట్ గానే ఉంది కానీ వాళ్ళు సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయి ఎందుకంటే అది చరిపోదు ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా ఏం చేస్తామంటే దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో పెట్టిందంట కానీ అది తెలుస్తే కూడా తరం జరిపోదంట వాళ్ళ వాళ్ళ కాలం జరిపోదంట అంత జ్ఞానం పెట్టింది దేవుడు బైబుల్లో కానీ మనం మన కాలం ముగించేంత కొంతవరకు మనం పొందుకుంటున్నాము తర్వాత మన కాలం ముగించిపోతుంది అది మనలోనే ఎక్కడే విడిచిపెట్టిపోతున్నాం మన నుంచి ఏ రోజుకి వెళ్ళిపోవాల సత్యం మనం సత్యంలో బలపడినప్పుడు నీ నుంచి ఏరే వాళ్ళకి వెళ్ళిపోవాలా ఎలియా నుంచి ఎలిషాకి ఎట్లా వచ్చిందో అట్లనే మన గురించి కూడా వెళ్ళిపోవాలా కానీ ఈ లోకం ఏం చేసింది తెలుసా అది వాళ్ళ దగ్గరే పెట్టుకొని అక్కడే మనుషులు బంధించి పెట్టుకున్నారు అది ట్రైన్ చేయకుండా అందుకు చేతిలో పట్టబడింది ఇప్పుడు మన రోల్ ఏంటంటే వాళ్ళకి ఆ సత్యను ప్రకటించి వాళ్ళ ఆ బంధకాల నుంచి బయట తీసుకొని రావాలా తీసుకొని రావాలంటే అంత ఈజీ కాదు కదా కాబట్టి నీకు యుద్ధం చేయక తప్పదు అది ఎట్లా మనుషులతో కాదు కదా వాడు వెనుకున్న దురాత్మతో యుద్ధం చేయాలా వాడిని రేపుతూ ఉంటుంది వాది ఎప్పుడు నిన్ను నీ బలహీనత వాడు తెలుసు కాబట్టి ఆ బలహీతను బట్టి వాడు నిన్ను రెచ్చగొడతా ఉంటాడు నీకు కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు నీకు నీకు కోపం తెప్పించాలా ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే నాకు తెలుసు ఇవన్నీ ఎందుకంటే నేను నేను ఇవన్నీ అనుభవించినా కాబట్టి నేనేదో ఇదని కాదు ఎందుకంటే నా లైఫ్ నాకు భయంకరమైన కోపం ఉండేది ఎవరన్నా ఒక మాట అంటే నేను పడేవాని కాదు అంత కోపం ఉండేది అంత ప్రభులకు అవన్నీ దేవుడు ఆయన కృప వల్ల ఆయన దయ వల్ల అవన్నీ నా నుంచి విడుదల చేసి దేవునికి వందనాలు ఎందుకంటే ఇది నేను ధైర్యంగా చెప్పగలను ఎవర ఏమన్నా కానీ నేను లైట్ తీసుకుంటా ఎందుకంటే నాకు దేవుడు ఆ విధానం ఎందుకంటే మన సేవలో ఉన్నప్పుడు తిమోతి చెప్తాడు అందుకే తిమోతి రాసిన పత్రిక ఎంత ఎక్కువ చదువుతున్నారో ఆ కాలంలో నేను రక్షణ పొందిన ఈ సత్యం నాకు బయలుపరచబడ్డప్పుడు ఎక్కువ తిమోతి రాసిన పత్రిక నేను బాగా అక్కడ అసలైన విధానాలు ఒక యవనస్తుడు ఒక దేవుని బిడలో ఎట్లా సేవ చేయాలా ఏ రీతిగా ఉండాలని పౌరులు చెప్తారు అక్కడ జాగ్రత్తగా చెప్తారు ఒక యవనస్తులు కానీ ఈ రోజు యవనస్తులు కూడి కానీ పెట్టుకుంటారు అలాంటి వాక్యలు చెప్పని చెప్పారు మాస్టర్స్ ఏదో చెప్తా ఉంటారు కానీ మనకు ఆ విధానాన్ని దేవుడు చూపించిండు కాబట్టి మనము వాడి రాజ్యంలోకి వెళ్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా దేవుడు ఒకసారి సెలవిస్తే అది రెండు సార్లు ఇనిపించింది ఈ రోజు నీకు ఇనిపిస్తుందా రెండు సార్లు ఎందుకు చెప్పాలా బ్రేర్ ఒకసారి చెప్తే సరిపోదా ఆల్రెడీ మాకు చెప్పేసి అయిపోయింది బ్రెదర్ అంటే కాదు కదా సెకండ్ టైం ఎందుకు దావిదనడు అంటే ఒకసారి చెప్తే వినలేదన్నట్టు రెండోసారి అని చెప్తే వింటర్ అని దేవుడు రెండోసారిగా రిపీట్ చేస్తూ ఉంటాడు కానీ ఆ రెండోసారి ఉన్నప్పుడు చాలా స్పెషల్గా ఉంటుంది నువ్వు దాన్ని తీసుకుంటే నువ్వు కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తాను మన వాక్యము అయితే ఈ బలవంతుడి ఇంట్లో మనం పోవాలంటే మనం ఏం చేయాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన ప్రభు కూడా ఆయన పోయినా లేదా వాడు వాడి రాజ్యంలోకి వాడు సైతాన్ని బంధకాలు ఉన్న వాళ్ళ నుంచి ఏసు ప్రభు విడుదల చేసిందా లేదా ఎంతో మంది రోగాలతోని వాడు పెట్టిన మనుషుల్ని వాళ్ళందరినీ ఆయన విడిపించిండు ఆయన బంధకాల నుంచి ఆ సేనా దయ్యం కానీ ఇంకా ఏదైనా కానీ మరణంలో నుంచి అందరూ విడిపించిండు తర్వాత ఎన్నో విషయాలు ఆయన ప్రకటించిండు పరలోక రాజ్య సంబంధించే విషయాలు చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల విధానం ఒక ఎప్పుడు నన్ను వెంటాడుతుంటది ఏంటంటే ఒక వాక్యం ఏం చెప్తుందంటే ఏసు ప్రభు చాలా మంది ఏమంటే ఆశీర్వాదాలు లేదు బ్రెదర్ చాలా మంది ఆశీర్వాదాలు ఉన్నాయంటారు కానీ ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి ఉన్నావు అనుకో నువ్వు ఒక ఆఫీస్ పని మీద ఒక బెంగళూరు ఎక్కడో యుఎస్ ఎక్కడ వెళ్తున్నావు ఏ పని మీద వెళ్తున్నావు నువ్వు ఒక ఆఫీస్ పని మీద వెళ్తున్నావు ఆఫీస్ పని మీదమే వెళ్తున్నావు ఇంకా ఏరే పని మీద వెళ్తలేవు నువ్వు ఒక పని కొరకు నువ్వు వెళ్తావు ఆ పని ఏంది అది ముగించుకొని నువ్వు అని వెళ్తూ ఉన్నావు ఆఫీస్ పని మీద నువ్వు ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు నువ్వు మార్గంలో నడుచుకుంటూ పోతూ ఉన్నావు ఒక దగ్గర బస్సు దిగనువు ఫ్లైట్ దిగనువు ఏమైనా దిగును అది నడుచుకుంటా పోతా ఉన్నావు నడుచుకుంటా పోతున్నప్పుడు ఒక భిక్షగాడు ఎవరన్నా రోగంతో ఉన్నవాడు ఆ రోడ్డు పక్కన కూర్చొని అయ్యా ధర్మం చేయ్యా అని చెప్పి వాడి అనారోగ్య స్థితిలో వాడు వాడి స్థితి చూస్తే ఎంత భయంకరమైన ఘోరంగా ఉంది వాడికి భయంకరమైన అనారోగ్యం ఉంది కానీ ఆ క్షణము నువ్వేం చేస్తావు వాడు అంత భయంకరమైన అనారోగ్యం ఉంది నువ్వు ఒక పని మీద పోతున్నావు నీ పని అది ఇంక మేరే పని ఏం పెట్టుకోలే నువ్వు పెట్టుకున్న పని ఏంది ఆఫీస్ పని చేసుకోవాలా అక్కడ ప్రాజెక్టు అది అప్పచెప్పేసేయాల అక్కడి నుంచి నేను వచ్చేసేయాలా ఆ పని కొరకే నువ్వు వచ్చినావు తర్వాత ఏం జరిగింది నువ్వు ఆ పని మీద పోతా ఉన్నావు ఎంతో ఆసక్తితోని నువ్వు పోతా ఉంటే నీకు మార్గంలో ఎంతో ఎదురైనారు నీకు కుంటి వాళ్ళు గుడ్డు వాళ్ళు మొత్తం ఎదురైపోయి ఎంత భయంకర స్థితిలో ఉంటే నువ్వేం చేస్తావు వాళ్ళందరిన నువ్వు బా నువ్వేం చేస్తావు నీకు తగినందు నువ్వు ఇస్తావు కానీ నువ్వు అట్ల వెళ్ళిపోవు కదా వెళ్ళిపోవు భు కూడా అంతే ఆయన వచ్చింది ఒక పర్పస్ కోసం మనుషుల్ని పాపం నుంచి విడుదల కోసం కానీ నీకు ఆశీర్వాదం కూడా ఇచ్చిండు అసలైన ఆశీర్వాదం ఏందో తెలుసా ఒక మనిషి వాని దుష్టత్వం నుంచి పాపం నుంచి విడుదల పొందటే ఆశీర్వాదం పేతుడు పేతుడికి అది అర్థమైంది అపోస్తుల కారం రెండు చివరి భాగాలు ఉంటుంది వాక్యం దేవుడు తన సేవకుని పుట్టించి పత్తి వాణి వాణి దుష్టత్వం నుంచి విడిపిస్తకు ఆయన వచ్చిండి విడిపించటకు మిమ్మల్ని ఆశీర్దించటకు ఆయన వచ్చినాడు అని చెప్పే వాక్యం ఉంది అక్కడ అంటే దుష్టత్వం నుంచి పాపం నుంచి విడుదల ఆశీర్వాదం అనేది ఎవరికి అర్థం కాదు బిల్డింగ్స్ అని ఆశీర్వాదం కానే కాదు అది సరే దేవుడికి అది కావాలిగా దేవుడు ఇస్తే కానీ అసలైన ఆశీర్వాదం ఏంటంటే బిల్డింగ్స్ దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్దించింది బెదర్ మాకు ఇల్లు ఇచ్చిండు మంచి జాబ్ ఇచ్చిండు మంచి బండి ఇచ్చిండు కారు ఇచ్చిండని చెప్తారు మంచిదే కానీ నువ్వు దుష్టత్వం నుంచి విడుదల అసలైన ఆశీర్వాదం అది అని ఎందుకు మనసుకు తెలియదు ఈ రోజు వరకు మోసం అన్నట్టు అట్లా మోసగించిందో అట్లా మోసగించే వాళ్ళు వాడి బంధకాలు పెట్టుకున్నారు అసలైన ఆశీర్వాదం వాళ్ళు ఇవ్వలే పాస్టర్స్ ఇవ్వాలా అసలైన ఆశీర్వాదం ఏంది అనేది వాళ్ళు తెలియజెప్పినప్పుడే వాడు పాపం నుంచి విడుదల వాడికి అసలైన ఆశీర్వాదం నువ్వు చెప్పకుండా శరీరమైన ఆశ్రవదించి చెప్పి నువ్వేం చేస్తావని నీకు అది ఇచ్చిన దేవుడికి ఇది ఇచ్చి నువ్వు అని చెప్పి వాడిని అదే మబ్బులో పెట్టి నమ్మను ఇంతగా ఆశ్రదింపబడి నాకు ఇంకేం అవసరం లేదు వాక్యం అవసరం లేదు ఏం అవసరం లేదు సేవ కూడా అవసరం లేదు నేను డొనేట్ చేస్తా ఒక పది లక్షలు ఐదు లక్షలు మా పాస్టర్ సేవ చేసుకుంటా పోతాడు నేనేమి కారులో తిరుక్కుంటా గమ్మున వెళ్ళిపోతా ఆ ప్రార్థనకు వస్తే వస్తా వాటికి వింటే వింటే నాకు ఏం అవసరం ఇంతగా దేవుడు ఆశ్రయించండి బ్రదర్ ఇంక ఇంతకన్నా ఇంకా నాకు ఏం కావాలో బెదర్ అంటారు చాలా మంది నేను బ్రదర్ మీ ప్రార్థనాంశాలు చెప్పమంటే ఏం లేదు అంత మంచిగా ఉంది బేదరంటారు అప్పుడు నాకు అర్థమైంది అంత మంచి బొందని ఎట్లా అంటున్నారు బ్రదర్ మీరు మీరు రక్షణ బొందిన బ్రదర్ అంటే అవును బ్రదర్ మీరు రక్షణ బొందినా బ్రెదర్ కానీ నాకు చూపిస్తుంది దేవుడు అక్కడ నువ్వు రక్షణ బొందలే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు నువ్వు ఇంకా దుష్టత్వంలోనే ఉన్నావు నువ్వు ఎక్కడ దర్శన బంధులో చూడండి ఎంత భయంకరమైన మోసం అలాంటి మోసంలో ఉంది ఈ రోజు క్రైస్తవ సంఘం కానీ వాటి అన్నిటి నుంచి ఎన్నో విషయాలు నీకు దేవుడు చూపిస్తూ ఉంటే అవన్నీ బంధకాలే కదా అది ఒక బంధకమే దాంట్లో చెక్కబడినారు మనుషులు ఈ రోజు అబద్ధ బోధలో నుంచి కాబట్టి ఆ అబద్ధ బోధలో మనుషులు చెక్కబడిన వాళ్ళు నువ్వు బయట తీసుకురావాలంటే అంత ఈజీ కాదు కదా అందుకు నువ్వు బలవంతుడిగా తయారు కావాలా ఎందుకంటే ఆ రీతికి మనం తయారు కాకపోతే ఎప్పుడు కూడా వాడి మీద మన విజయం పొందలేము ను ట్రైన్ కావాలా ఇది ఒక ట్రైనింగ్ కదా మనకి ట్రైన్ కావాలా రాబోయే దినాల్లో బహు విశేషమైన సేవ మనం చెప్పుకుంటున్నాం వేరు ఏం ఏం సేవ చేస్తున్నారు ఇంకా మీరు పేరుగా అనుకుంటున్నా ఉన్నారు కానీ ఎప్పుడు సేవ చేయలే కానీ ఏసు ప్రభు చెప్తాడు అక్కడ అయ్యా ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు నా టైం ఇంకా రాలండి ఎందుకు నేను తొందర పెడుతున్నాం నా టైం ఇంకా రాలేదన్నాడు కాబట్టి మనం ఆత్మీయంగా ఉపమాన రీతి అర్థం చేసుకోవాలా దేవుడు ఇస్తాడు ఒక సమయం హబక్కుకు ప్రార్థన చేసిండు కొన్ని సంవత్సరాలకి దేవుడు అప్పుడు రిలీజ్ ఇచ్చిండు అప్పుడు వరకు హక్కు ఏం చేసిండు కనిపెట్టుకోండి దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ కావలు గోపె నిలబడ్డప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడిండు ఆ దర్శనం నెరవేరబోతుంది హబక్కు నువ్వు జాగ్రత్తగా చూడు నిదానించు నిదానించు జాగ్రత్త నువ్వు కనిపెట్టు జాగు చేయక త్వరగా వస్తుంది అది నువ్వు దాన్ని కనిపెట్టు అన్నప్పుడు హబక్కుకు అప్పుడు దేవుడు మాట్లాడండు హబక్కుతోని పిమ్మట కొన్ని ఒకటో దేనికి రెండో ఉద్యానికి కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఉండొచ్చు కాబట్టి మనకు దేవుడు కూడా అట్లా నడిపిస్తాడు ఎందుకు దేవుడు ఆ రీతిగా ఉండడంటే కొంత కాలం ఆగండి ఎందుకు కొంత కాలం అన్నప్పుడు ఆయన దృష్టిలో ఒక నిమిషం కావచ్చు ఒక డే కావచ్చు ఒక రోజు కూడా కావచ్చు రేపు కూడా కావచ్చు రేపటి దేని దేవుడిని దర్శనయుతగా మాట్లాడి పలానా ప్రాంతానికి అని చెప్పి చెప్తే వెళ్ళకుండా ఉంటావా లేదు లేదు ప్రభు నేను ఇంకా కొద్దిగా టైం ఉంది అన్ని చూసుకొస్తా అది కాదు విధానం కాబట్టి ఆ టైం అనేది మనం కనిపెట్టుకోవాలి ప్రార్థనా పూర్వకంగా ప్రభా నా సేవ ఎక్కడ ఆరంభం కాబోతుంది ఎక్కడ నా సేవ ముగించబోతుంది ప్రభా నా సేవలో ఎంతమంది రక్షణ పొందాలా నా నుంచి ఎవరికి పోతుంది ఇది దేవుడు చూపించండు నేనైతే చూసినా ఈ లాక్డౌన్ లో చెప్తే మీరు విన మీరు నమ్ముతున్న నెంబర్ నాకైతే తెలియదు కానీ నాకు ఎన్నో దర్శనాలు దేవుడి ఇచ్చింది ఎన్నో కళలు ఇచ్చింది దేవుడు నాకు నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే కానీ వాటన్నిటి ఎవరి నుంచి నాకు వచ్చింది కూడా నాకు దేవుడు చూపించింది నా నుంచి ఎవరికి పోతుంది దేవుడు చూపించి ఇది గొప్పగా కానే కాదు నువ్వు ప్రార్థన చేయి ప్రవ్వా నా నుంచి ఎవరికి ఇది అని నువ్వు ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీకు చూపిస్తాడు ఎందుకంటే పేతుడు చూపించండి కదా పేదలు సేవ ఎక్కడ ఆరంభించ ఎక్కడ ముగిస్తుందో దేవుడు చూపించండి అక్కడ ఎట్టి మరణం ఆయన పొందబోతున్నాడో దేవుని కొరకు ఎక్కడ సేవ చేయబడుతున్నాడు అన్ని అక్కడ ఉంది యోహన్ శివార్థ ఇరవై టైం లాస్ట్ లో ఉంది పేదలను నిజంగా నేను ప్రేమిస్తానని చెప్తారు చూడు మూడు సార్లు దానికి కింద ఉంటుంది వాక్యం చూడండి కాబట్టి మన సేవ కూడా అదే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఎన్నో విషయాలు ఉండి మనం ఏంటంటే ఒక పాయింట్ అడుగు పెట్టిన అంతేగాని నీ సేవా జీవితం నీ ఉపదేశము మనుషులు ఎట్లా ఉండాలా అనేది మనం జాగ్రత్తగా మనుషుల్ని ప్రిపేర్ చేయాలా అనే విషయం ఇది దైవికమైన జ్ఞానంతోనే మనం సాధ్యం ఏసవాక్యం బోధిస్తుంటే మూడు రోజులు అట్లనే కూర్చున్నారు కొండల గుట్టల మీద ఆహారం లేకుండా మూడో రోజు ఆహారం ఇచ్చిండు నేటికి మూడు రోజుల నుంచి ఆహారం తినుకొని పంచిపెట్టమంటే అప్పుడు దాకా ఎట్లా బోధించి ఉండాలి కాబట్టి ఎట్లా ఆకర్షింపబడి అంటే అక్కడ ఉండే సీక్రెట్స్ సువార్తలో ఉండే అసలైన సీక్రెట్స్ ఎట్లా సువార్త చెప్పాలా ఎట్లా వాక్యాలు చెప్పాలనేది అక్కడ మనం ప్రభు నుంచి నేర్చుకుంటాం అక్కడి నుంచి మనం తరబు పొందుకుంటాం కాబట్టి మనం అట్లా ఉండాలనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుండవు కాబట్టి నువ్వు బలవంతుడిగా తయారు కావాలా కాబట్టి ఇక రెండు వాక్యాలు చేసి నేను ముగించేస్తాను ఆల్రెడీ మనం లేట్ గా స్టార్ట్ చేసినాము పర్లేదు చూడండి ప్రకటన గ్రంథం గణేష్ గారు మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనంలో నేను ఇవన్నీ వివరించను కాళ్ళు చెప్పేసి వదిలేస్తాను టైం కూడా కాబట్టి టెన్ మినిట్స్ ఎక్కువైపోయింది మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాణిని వారిని జయించున్నారు అన్నాడు వాణిని ఇంతకాలమే వారిని జయించిన అని చెప్పి అనవు కానీ ప్రార్థన చేసినా కానీ ఇక్కడ వాక్యం అట్లా లేదు వారిని జయించి ఉన్నారు వారి అంటే ఎవరు వాళ్ళు సైతాన్ సమూహం కదా సైతాన్ సమూహం ఒక్కడు కాదు వాడు వాడు వేలకల దున్నడు వాడు వాడు కూడా సైన్యం ఉంది ఏసు చెప్తాడు కదా మన ప్రభు చెప్తాడు అక్కడ ఆది దేవుడు చెప్తాడు అక్కడ ఏం చెప్తాడు అంటే ఆ నీకు నువ్వు నీ సంతానంకి స్త్రీ సంతానికి వైరం కలిగజేస్తున్నాడు నీ అంటే సర్పంతో మాట్లాడుతూ నీ సంతానికి ఈ స్త్రీ సంతానికి వైరం గలు చేస్తున్నాడు ఇప్పుడు వైరం ఉందా లేదా అంటే సైతాని సంతానం ఉంది దేవుని సంతానం కూడా ఉంది కాబట్టి ఒంటికి వైరం ఉంటది నువ్వు దానికి తల మీద తొక్కుతావు అది నీ మడి మీద కొడుతుంది అన్నాడు చూడండి మీరు అర్థం చేసుకున్న అక్కడ సైతాన్ని దేవుడు తొక్కినా లేదా తల మీద శతకు తొక్కినా అక్కడ కానీ అది మటుకు మనుషుల్ని ఎక్కడ కొడుతుందంట మడి మీద కొడుతుంది కాలు మీద కొడుతుంది ఎందుకంటే నేను నీకు నువ్వు ఆయన మార్గంలో నడవకుండా నేను ఆపేస్తున్న వాడు వాడు ఎక్కడెక్కడ కొట్టేస్తున్న మనుషుల్ని దేవుని మార్గంలో పోకుండా వాడు కొడుతున్నాడు ఇప్పుడు మడి మీద కొడుతున్నాడు అనేకుల్ని ఇప్పుడు బాగా అర్థమవుతుంది వాక్యం వాడు మడి మీద కొడుతున్నాడు అనేకులు కుంటి అక్కడే పడిపోతున్నారు కానీ ఒక వాక్యం నాకు వస్తుంది ఏబు గ్రంథంలో ఇరవై తొమ్మిదో ఒక వాక్యం ఏముందంటే ఏబు చెప్తాడు నేను కుంటి వాళ్ళకి గుడ్డి వారికి కన్నుల నైతిని అన్నది వాక్యం అక్కడ మీరు చదవడం తర్వాత ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి గుంటి వాళ్ళకి నేను కాలులాగా అయిపోయినా కాలు నేను కన్నులైతిని అన్నప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటాం మనం ఈ లోకం ఎట్లా ఉంది గుడ్డితనంగా ఉంది కన్నులాగా ఉండాలి కదా చూడండి వాళ్ళకు చూపించే వాళ్ళ కన్నులాగా ఉండటం ఏంటంటే చూపించే వాళ్ళ లాగా ఉండాలి దేవుడు పెట్టిన ఆ రీతి మనల్ని కానీ వాళ్ళ చీకట్లో ఉన్నారు వాళ్ళు కానీ వెలుగును ధరించుకొని నువ్వు అక్కడ బాగా చీకట్ చీకట్ శక్తులతో యుద్ధం చేయాలంటే వాడు అవి ఎక్కడున్నాయి ఈ లోకంలో ఉన్నాయి ఈ లోకంలో ఉన్న వాడు వాడు అక్కడ బంధించి పెట్టుకున్న మనుషుల్ని బంధకాలు ఒక్కొక్క రకరకాలమైన బంధకాలు పెట్టుకున్నాడు వాడు వాడు నేను అనుకున్నాయి నేను ఎక్కడ బంధకాలు ఉన్న బ్రదర్ నేను మంచిగానే ఉన్నా కదా అంత మంచిగా జరుగుతుంది నీకు తెలియదు నీ ఆత్మ బంధింపబడింది అక్కడ నీ ఆత్మ ఘోషిస్తుంది అక్కడ నన్ను విడిపించేగలడు ఈ సృష్టి మూలుగుతుంది ప్రసవ వేదన పడుతుంది నన్ను విడిపించేగలడు ఇక్కడ కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆయన కుమారుల ప్రత్యక్షత అంటే దేవుని బిడలు ఆయన మహిమను ధరించుకున్న వాళ్ళు ఆయనను నీతిని ధరించుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని వినిపిస్తున్నారని అది ములుగుతుందంట ప్రస్తవ వేదన పడుతుందంట కాబట్టి నిన్నటి దినం వాక్యం చూసిన మన గ్రంథంలో భూమి ఎహోవ మహిమతో నిండి ఉండను అని కాబట్టి ఆయన మహిమతో ఈ లోకాన్ని మనం నింపాలా వాళ్ళు నింపుతున్నడు చీకటి నింపుతున్నాడు నువ్వు ఆయన వెలుగును నింపాలా నువ్వు ఎక్కడైతే వెలుగును నింపుతూ అక్కడ చీకటి పారిపోతుంది అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు అంత ఈజీ కాదు కదా వాళ్ళని చూడండి కొట్లాడిపోయినప్పుడు తెలుస్తుంది మనకు బాగా ఏమైనా కొట్లాడుకుంటే ఎవడెంత బలం ఉంటే తెలిసిపోద్ది అక్కడ బలరంగాలవాడు వాడిని కొట్టేస్తాడు వాడు కానీ బలహీనడు ఏం చేస్తాడు పడిపోతాడు వాడు కాబట్టి మనం బలహీన వీలేదు కదా కాబట్టి మనం పడిపోడానికి వీలేదు ఎంతకాలం పడతాం పరిణామాలను పడ్డం ఇక పడడానికి వీలేదు ప్రతి చిన్నదన పడడానికి వీలేదు అన్నిటి నువ్వు తాళాలా అన్నిటి నువ్వు నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా ముఖ్యంగా సేవలో ఉన్నప్పుడు ఎందుకు ఈ టైంలో ఈ చివరి కాలంలో మనుషులు రెచ్చగొడుతుంటారు మనల్ని నన్నైతే మా వర్క్ ప్లేస్ లో భయంకరంగా రెచ్చగొడ నాకు తెలుసు అది ఎందుకు రెచ్చగొడుతుందో నాకు తెలుసు ఆ ఆత్మ ఏందని నేను దాన్ని గద్దిస్తాను దాన్ని అది నాకు నా మాట వింటది అది ఎన్నో చూసిన చాలా సాక్షులుగా నేను చెప్పిన ఎందుకంటే ఆ విధానం మనం పాటించినప్పుడు కానీ ఆ విశ్వాసం మనకు ఉందా ఎందుకంటే అది అన్ని దేవుడు ఇస్తాను ఒక దర్శించి ఒక అన్ని మనకి ఇస్తాను ఉన్నాడు కానీ మన తీసుకున్న కొన్ని విడిచిపెడతాను అన్నట్టు కాబట్టి అవి మనకి సేవకు ఎంతో అవసరం కదా ఎందుకంటే ఆ విధానాలు ఎంతో ముఖ్యమైన అన్నట్టు కాబట్టి నేను వాక్యం ముగిస్తున్నాను అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే తర్వాత ఏం జరిగింది వాణిని జయించినారు అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి యశ్ ప్రభు చెప్తుండడు అక్కడ యోహాన్ భక్తి చెప్తుండడు సైతాను దేవుని పిల్లలారా మీరు దేవుని సంబంధులు మనమంతా ప్రభు సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు అన్నప్పుడు ఈ లోకాన్ని జయిస్తున్నారు ఈ లోక శక్తుల్ని జయించున్నారు తర్వాత ఇది ఇది కొత్త నిబంధనలు చెప్తుండడు కానీ పాత నిబంధనలు ఏం జరుగుతుంది అంటే ప్రకటన కూడా ధాన్యుల గురించి కూడా అక్కడ యుద్ధం జరుగుతుంది పాత నిబంధన కాలంలో మికాయల దూత యుద్ధం చేసినప్పుడు గ్రాబీల దూతని విడిపించినట్టు చూస్తాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో మికాయల దూత యుద్ధాలు చేసిండు విడిపించిండు కానీ కొత్త నిబంధన కాలంలో ఎవరు మికాయల దూత నువ్వు నేనే దూత నువ్వు యుద్ధం చేసి దేవుని బిడల్ని దేవుని ప్రజలు విడిపించాలా వాళ్ళ బంధకాల నుంచి విడిపించాలా కాబట్టి ఇక్కడ రాసింది చూడండి ప్రకటన గంధం పన్నెండోదయం ఏడు వచ్చినంలో అంతటా పరలోక మందు యుద్ధం జరిగెను మికాయలను అతని దూతలను ఆ ఘట యుద్ధము చేయవలను ఆ ఘట దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరు గనుక పరలోక వారికి ఇక స్థానం చూడండి పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది ఆది ముందే జరిగింది యుద్ధం వాడు అంత ముందే స్టార్ట్ కాకముందే వాడు పడేయబడ్డాడు అంత జరిగింది యుద్ధం ఆ ఘట సర్పము లూసిఫర్ సైతాను వాడు దూతలు అంతా అనుచరులు అంతా అక్కడి నుంచి పడవేబడినప్పుడు వాడికి స్థానం లేకపోతే అప్పుడు ఈ లోకం అంతా వాడి చీకట్లాగా గుడితనం కలు చేసి మోసగించి వాడు మనుషులు బంధకాల్లో పడేసుకున్నాడు వెలుగే లేకపోతే లైట్ ఆర్పేస్తే ఏమవుతుంది వెలుగు లేకపోతే ఏమవుతుంది చీకటి అయిపోతుంది కాబట్టి వాళ్ళు చీకట్లాగా వాడు తయారు చేసిన మనుషుల్ని వాడు మోసగించిన అన్నట్టు చీకట్లో ఉన్న ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి చూస్తే ఆదికన్న వాక్యం ప్రకారం ఇస్తే చూడండి కాబట్టి మెకాయిల దూత యుద్ధం చేసి నుంచి పడవే పడిన వాళ్ళు కాబట్టి పడవేబడిన వాళ్ళే దోషశక్తులన్నీ విజృంభిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మెకాయల దూత రాడు ఇప్పుడు నువ్వే మెకాయిల దూత యుద్ధం చేసి వాడు బంధకాల నుంచి వాళ్ళందరినీ నువ్వు బయట తీసుకొని రావాలా కాబట్టి ఎందుకు అన్నప్పుడు కింద చూడండి పన్నెండు తొమ్మిది వచ్చినంలో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు అనియు సాతాను ఆది సర్పమైన ఆది సర్పం అంటే మొదటి ఉన్నది ఆ ఘట సర్పము మహాఘట సర్పము పడదోయబడిను కాబట్టి అది భూమి మీద పడదోయబడను దాని దూతల దానితో కూడా ప్రడదోయపడేది కాబట్టి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అవి పడదోయబడ్డాయి కాబట్టి వాటి వాటించి బంధకాలు మనుషులు పడి ఉన్నారు కాబట్టి మన ప్రభు విడిపించిండు కానీ వాడు ఏం చేసిండే వాడు ఇంకా మనుషుల గుడితనం తెచ్చి ఇంకా బంధకాలు పడేసిండు కాబట్టి అది అది ఆయన చేసిన కార్యాన్ని నీ నీ చేతుల నా చేతుల పెట్టిండు నువ్వు వాళ్ళని విడిపించాలా ఆ పరలోక రాజ్యాన్ని మన ప్రభు చెప్పిండు అక్కడ మన ప్రభును పర్లోక రాజ్యము బాప్తీస్ నుంచి యోహన కాలం వదులుకొని ఇప్పటి ఆయన ఉన్నప్పుడు వరకు ఇప్పుడు మనం ధ్యానిస్తుంటే ఇప్పుడు కూడా అది బలవంత చేతిలో పట్టబడింది కాబట్టి ఆ బలవంతు నువ్వు జయించాలంటే నువ్వు బలవంతులుగా తయారు కావాలా కాబట్టి అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగరించాలా అవకాశం ఉంటే నేను మళ్ళా తర్వాత అయితే వాక్య నేను నేను చెప్తాను ఎందుకంటే నేను చాలా వార్తలను వదిలేసినాను రెండు వాక్యలే నేను చెప్పాను చెప్పిన కాబట్టి ఆయన కృప ఉంటే మళ్ళీ నేను దీన్ని రివీల్ చేస్తాను ఇంతవరకు దేవుడు మనందరినీ కాచి కాపాడాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులో గొప్పతండి నీకేస్తూ తొలి స్తోతాలు అర్పించుకోవటమైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకునేందుకే నీకు వర్ణాలు ఇస్తాయా ఎన్నో విషయాల ప్రభావం మీరు మాకు చూపిస్తున్నారు అనేక పర్యాల బ్రదర్స్ ద్వారా సిస్టర్స్ ద్వారా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారైనా కాబట్టి ప్రభా ప్రతి వాక్యం మాకు దగ్గర సెకండ్ టైం వస్తున్నప్పుడు ప్రభావ మేము ఎట్లా దాన్ని రివీల్ చేసుకోవాలా మా హృదయం ఎట్లా భద్రపరుచుకోవాలా ప్రభావ మీరే మాకు వాడి రాజ్యంలో మేము పోవాలంటే అవి మాకు తెలుస్తున్నారా ప్రభావ యుద్ధం మేము వాడి మీద యుద్ధం చేయగలం ప్రభావ వాడి సామ్రాజ్యంలో శత్రు సామ్రాజ్యం అడుగు పెట్టాలంటే ఓ ప్రభ ఎంతో ధైర్యం కావాలా ప్రభావ కాబట్టి అలాంటి దినానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా ఈ లోకమంతా దుష్ట శక్తులతో విజృంభిస్తుందిగా ప్రభావ వాడి బంధకాలను వాళ్ళందరూ మేము బయట తీసుకొని గొప్ప జనమంతటి బంధకాలు ఉంది ఎన్నో ఎంతో మంది మీ బిడలనైనా బంధకాలం ఉన్నాయి ప్రతి ఆత్మ ఘోషిస్తుంది ప్రభావ ఈ క్షణం మేము ఆత్మలో ప్రభ నైనా వాడు సర్వలోకాన్ని వాళ్ళు మోసకొస్తున్నాడు ప్రభావ అనేక విధాలుగా వాడి మోసంలో నుంచి ప్రభావం అనేక బయట తీసుకొని రావాలా అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించండి ధైర్యంగా మేము ముందుకు సాగిపోవాలా ప్రవ్వ అవి విజృంభిస్తూ పనిచేస్తున్నాయి కాబట్టి ప్రవ్వా మీ ప్రణాళిక మేము ధైర్యంగా మేము ప్రకటించాలా వాడు సమయం కొద్దిగా బహు క్రోధంగా వాడు దిగొచ్చాడు ప్రభు ఈ లోకంలో ప్రభావ వాడికి సమయం కొంచెమే ఉంది ప్రవ్వ వాడి పని వాడు చేసుకుంటూ పోతుంది కానీ మేం మటుకు ప్రవ్వ వాడి రాజ్యాన్ని కూలగొట్టాల ప్రవ్వ అనేక చోట్ల ఈ లోకమంతా ఈ భూమి అంతటి మీ మహిమ నింపాల ప్రభావం ఏమైనా మీ యొక్క వెలుగును నింపాలి ఇక్కడ అలాంటి వెలుగు సంబంధాలు తయారు చేసి మీ రాకరికి మనందరిని సిద్ధపరచుకోమని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ నీకు నీకే కృతజ్ఞతలు అర్పించుకుని థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ ప్రవ్వా రాకవరికి మనందరినీ సిద్ధపరచుకోమని బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రవదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ మననాథ ఏసు ప్రవ్వా తొరిగరము ఏసు రక్తమే మెయిన్ మన ప్రవ్వన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి లోకంలో ప్రతి సంఘానికి ప్రతి బ్రదర్ ప్రతి సేవకులకి ప్రతి సదాకాలం తోడైందని దాకా వచ్చేసి అంటే రాజు ఫ్యామిలీ బెదర్ ఎవరెవరు చేస్తారంటే శ్రావణ్ బెదర్ తర్వాత స్వరాజ్ బెదరు తర్వాత దిలీప్ బెదర్ చేస్తారు జాన్ బెదర్ ఫ్యామిలీ అండ్ రాజు బెదర్ ఫ్యామిలీ ఓకే బెదర్ నేను రెండు నిమిషాల్లో చేస్తాను నేను మీటింగ్ లో ఉన్నాను హలో నేను చేయాలి మహాపరిషుదుడా మహోన్నతుడా కణికల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన పరలోకం అందున్న నా తండ్రి నాయస్థయ నీకే వందనాలు నీకే స్తోత్ర స్తోత్రంలో ఈ రాత్రి కాల సమయం నిన్ను స్తుంచాం ప్రభా నాయన ఆయన పాటల ద్వారా నిన్ను మహిమ పరిచాం తండ్రి నాయన ప్రభ మా ప్రతి యొక్క మరణ ప్రభాని యొక్క ప్రతి ప్రార్థనాంశంకు తండ్రి మీరే తగిన కాలం తగిన సమయం జవాబు దయచేయండి అలాగే వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినావు నీకు వందనాలు నా నీకు కృతజ్ఞతల స్తోతులు స్తోత్రంలో తండ్రి నా ప్రభా తండ్రి ఇదిగో ప్రభాన ఆయన రాజు బ్రదర్ ఫ్యామిలీ గురించి అలాగే ప్రభానాయన తండ్రి జాన్ బ్రదర్ ఫ్యామిలీ గురించి ప్రభా నీ సన్నిధిలో నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా తండ్రి జాన్ బ్రదర్ ని ప్రభానైనా మీరే ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ పరిశుద్ధ అభిషేకం దయచేయండి ప్రభానయన తండ్రి మీ సంపూర్ణంగా సత్యంలోకి నడిపించండి తండ్రి నాయనా తండ్రి యొక్క జాన్ బ్రదర్ ప్రభా తండ్రి రాకపోకలేందు మీరే తోడుండండి మీ దేవదూతల కాపుదల పెట్టండి ప్రభా నాయనా మీ యొక్క అగ్ని కంచె వేయండి ప్రభా నాయన తండ్రి చేసే పత్తి పనుల తోడుండండి నా తండ్రి ఆ యొక్క వివాహ విషయంలో ప్రభా నాయన మీరే గొప్ప జరిగించండి ప్రభా నాయన నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నవుతాండి కాబట్టి ఆ జాన్ బ్రదర్ యొక్క వివాహ విషయంలో మీరే గొప్ప జరిగించండి తన సహోదరి ప్రభా ఆ సిస్టర్కి ప్రభా నైనా మీరే ఈ దినం మంచిగా ప్రభానైనా మీరు వివాహం జరిగించినారు మీ నామానికే మహిమ తెచ్చుకున్నారు తండ్రి నాయన ప్రభా తండ్రి అక్కడికి వెళ్ళిన మీరు కాచి కాపాడి క్షేమంగా ప్రభావం ఆ గృహాలకు చేర్చినారు అక్కడ వివాహం అంతట్ల ప్రభా మీరే తోడుండి ప్రభాయన మీరే జరిగించినారు మీకే మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఎస్ఐ నీకే వివేగములు కలుగును కాక అలాగే ప్రభ ఆ యొక్క తండ్రి వివాహమైన ఆ యొక్క హస్బెండ్ వైఫ్ ప్రభావనైనా వాళ్ళ జీవిత కాలం అంతా ప్రభ శాంతి సమాధానంతో ప్రేమతో ఉండాలా ప్రభ మీరే వాళ్ళని దీవించండి యొక్క నూతన వధువరులను మీరే దీవించి ఆశీర్వదించి మీరే ప్లస్ చేయండి ప్రభ నాయన మీరే వాళ్ళకి తోడుండండి ప్రభా కుటుంబంలో ప్రభ అలాగే జాన్ బెదర్ వాళ్ళ నాయన ఇంకో అక్క బాబా వాళ్ళు కూడా రక్షణ పొందినారు ప్రభా మార్మన్స్ పొందినారు వాళ్ళు కూడా సంపూర్ణంగా నీ సక్తంలోకి రావాలా తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళకి దయచేసి వాళ్ళ కుటుంబంలో మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభ వాళ్ళ పనుల్లో మీరు తోడుండండి వాళ్ళ పిల్లలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ నుంచి తెగుళ్ళ నుంచి ప్రభ మీరే కాచి కాపాడండి ప్రభా జాన్ బ్రదర్ వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభ వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళు వాళ్ళందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి వాళ్ళందరూ ప్రభా నైనా మీకు సంపూర్ణ సత్యంలోకి రావాలా ప్రభా నాయనా తండ్రి నా ప్రభా యొక్క వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి తెగుళ్ల నుంచి ప్రభా మీరే జాన్ బ్రదర్ కుటుంబాన్ని కాచి కాపాడండి ప్రభా మీ యొక్క నయన శాంతి సమాధానం వాళ్ళకి దయచేసి మీ కృప వాళ్ళని అందరినీ ప్రభానైనా భద్రపరచుకోమని నైనా మీరు ఆకరికి ప్రభా వీళ్ళని సిద్ధపరచుకొని వీళ్ళ ద్వారా ప్రభా అనేకులు సిద్ధపడాలా ప్రభా తండ్రి మీరే ప్రభా నైనా ఆ యొక్క ఆటంకాలు అన్నిటినీ ప్రభా ఉన్న ప్రతి అపవాది తంత్రాలన్నింటినీ ప్రభా మీరే గద్దించి ప్రభ మీరే వాళ్ళకి తోడున్నండి ప్రభా అలాగే ప్రభా రాజు బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా యొక్క సహోదరుడికి తండ్రి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభానాయన మీ యొక్క సంపూర్ణంగా సత్యంలోకి రావాలా మీ పరిశుద్ధ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభానయన ఈ యొక్క వైరస్ల నుంచి తెగుళ్ళ నుంచి నాయన యొక్క శ్రమల దినాల నుంచి మీరే కాచి కాపడి మీ కృపలో భద్రపరచుకోండి నాయన తండ్రి యొక్క రాజు బ్రదర్ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ రక్త సంబంధికులు ప్రభావ వాళ్ళందరికీ మీరు మంచి ఆరోగ్యం దయచేయండి వాళ్ళ ప్రతి పనుల్లో మీరు తోడునండి ప్రభానైనా మీ యొక్క ఆత్మ కుమరింపు దయచేయండి వాళ్ళకి మీరు తోడునండి ప్రభావ వీళ్ళంతా ప్రభానైనా సంపూర్ణంగా నీ సత్యంలోకి రావాలా ప్రభా నాయనా ప్రభా నాయనా తండ్రి ఎంతో మంది ప్రభా అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు నాయన సాధ్యమైనంత వరకు ఏర్పరచడానికి నాయన వాళ్ళందరినీ మోసపరచడానికి వాళ్ళు బయలుదేరిండ్రు కాబట్టి వీళ్ళెవరు ప్రభ ఆ అపవాదికి ఆ యొక్క చిక్కకుండా ప్రభ ఆయన వాళ్ళు నీ యొక్క వెలుగులో ఉండాలా నాయన నీ యొక్క చోటున వాళ్ళు దాంపు ఉండాలా ప్రభా కాబట్టి దుష్టుడు ఉండలేడు ప్రభా కాబట్టి తండ్రి ఈ యొక్క రాజుభేద్ర కుటుంబం అంతా మీరే కాచి కాపడండి వాళ్ళకి నాయన యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ నుంచి తెగుళ్ళ నుంచి ప్రతి కీడు నుంచి సోదల నుంచి అన్నిటి నుంచి మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి మంచి ఆరోగ్యం దయించండి ఫైనాన్షియల్ గా మీరే దీగించండి ఆశీర్వదించండి ప్రభా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఇరుకులు విశాలతలు ఉంటే వాటి అన్నిటి నుంచి వాళ్ళని విడిపించి మీరే కాచి కాపాడమని ఈ రెండు కుటుంబంలో ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభ నాయనా ప్రభా వీళ్ళు రెండు కుటుంబాలు ప్రభా నాయన సంపూర్ణంగా నీ సత్యంలోకి వచ్చి యొక్క పరలోక రాజ్యంలో ప్రభ ఈ రెండు కుటుంబాలు వీళ్ళు కూడా ఉండాలా ప్రభ కాబట్టి మా యొక్క ప్రయాసం ప్రభ నాయన ఈ లోకంలో మా పట్ల ఉన్న భారం అదే కాబట్టి తండ్రి కాబట్టి వీళ్ళందరినీ ప్రభాని యొక్క పరలోక రాజ్యంలోకి మేము నడిపించాలా అనేకులను కూడా ప్రభా రీతిగా అక్కడ పరలోక రాజ్యంలోకి మేము నడిపించే విధంగా మమ్మల్ని ఒక పాత్రలుగా మీరు మార్చమని ఈ నాయన ఈ రెండు కుటుంబాల గురించి మీ సన్నిధులు మొరపెట్టినాం కాబట్టి మీరే సమాధానం దయచేయమని నా తండ్రి ప్రభా నాయన వాక్యం మాట్లాడినందుకు నీకు వందనాల స్థుతులు చెల్లిస్తూ అలాగే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఆ వాక్యం చెప్పిన తోటి దాసుడు ఆయనకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి యుగయుగములు చెల్లిస్తూ నజరడైన చేస్తూ క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ అది బ్రదర్ ఏం లేదు ఆఫీస్ మీటింగ్ జరుగుతుంది నేను రెండు బ్యాలెన్స్ చేస్తా ఉన్నా అందుకే తొందరగా చేసేస్తే అయిపోతుందని నేను ఫస్ట్ చేస్తానని అంతే అందు గురించి ఇప్పుడు పెట్టారు ఎప్పటికీ అయిపోతుందో కూడా తెలియదు ఇంకా నేను ముందు చేసేస్తే అయిపోతాను కదా మళ్ళీ వీళ్ళు డిస్టర్బ్ చేసినా ప్రేర్ అయిపోతుంది కదా అని స్టార్టింగ్ చేస్తాను అన్నాను పర్లేదు చేయాలన్నా నేను చేసి రావు మీరు ఇద్దరు చేయండి ఓకే అన్న ప్రార్థిస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ రాసే దయగల తండ్రి కృపగల రాజా మహిమున్నత దేవ కృప మీకు వందనాలు ప్రభ మీ బంగారు పాదాలకు లెక్కలేనని వందన లేసు ప్రభ సర్వాధికారి సర్వంతర్యామి ఆకాశాన్ని భూమిని సృహించిన మహాగుప్ప దేవుడేశ్వ్రభ మృత్యుంజయుడు దేవా మీకు వందనాల్ ప్రభ మీ బంగారు పాదాలకు లెక్కలేనని వందనాలేశ ప్రభ పరిశుద్ధురా మహోన్నత ప్రభి జోహన్ బ్రదర్ నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభ వాళ్ళ ఫ్యామిలీని మీరు ప్రొటెక్ట్ చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభ మ్యారేజ్ లో మీరు తోడుగా ఉన్నారు మీకు వందనాలు ప్రభ దేవ సిస్టర్ మ్యారేజ్ ని మీరే జరిపించినారు ప్రభ మీ నామ మహిమార్థమేసూ ప్రభ మీ కృపలో మీ కనికరంలో ప్రభా మీరు నెరవేర్చిన విధానం బట్టి మీకు వందనాలు వేసూ ప్రభ మా ప్రార్థనలు మీరు విన్నారు నాయన మీకు ఎంతో లెక్క వందనాలు ప్రభా వాళ్ళ కుటుంబికులందరినీ సర్వశతంలోకి నడిపించండి మారు మంచి రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా మీ కృప చేసే ప్రతి ఒక్క పనిలో తోడుగా నీడగా ఉండి అభివృద్ధి మీరు దయచేయండి ప్రభా సర్వాధికారి జీవంగల దేవ జీవాధిపతి మహిమోన్నత దేవ మీకు వందనాలు నాయన వేసే ప్రభా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు మార్చండి ప్రభా మీ కృపలో మీ కనికరంలో ప్రభావైన ప్రతి ఒక్క అంశాన్ని మీరు నెరవేర్చండి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని తీర్చేసి ఐసీఆ బెయిల్ నుంచి విడుదల మీరు కల్పించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఐసీఐ మళ్ళీ అది ఛార్జ్ షీట్ కి వెళ్తుందంట ప్రభా మీ కృప మీకు చేత తిరిగి ప్రభా మీరు కాపాడండి భద్రత కల్పించండి ప్రభా మీకు వందనాలనైనా గొప్ప దేవుడవు ప్రభా వాళ్ళ కుటుంబీకులందరినీ వాళ్ళ వాళ్ళ కుటుంబికులందరినీ మీరు మార్చండి మార్మల్స్ రక్షణలోకి నడిపించండి మీరు అక్కడే సమయం వేసే వెరితనంలో ఉండకుండా రక్షణ మార్గంలోకి వారిని నడిపించండి ప్రభా మీ కృప చేత మీకు అనికరం చేత రాజధాని ప్రాధాన్యత ప్రభావం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రభావం మీరు స్వస్థపరచండి ప్రభావం అనారోగ్యాలను మీరు కొట్టివేయండి రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి కుటుంబీకులందరినీ ప్రభావం మారు రక్షణ మీరు దయచేసి ప్రభావం మీ నామకి మేమ తెచ్చుకోండి ప్రభావం వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల మీరు కల్పించి ఓ ప్రభావం మీ నామం మహిమార్థమే దేవ యేసు క్రీస్తు నామంలో ప్రభావ చేయాల రాజా మీరు ఆత్మకార్యం జరిగించండి మీరే తోడుగా నీడగా ఈ రెండు కుటుంబాలకు ఉండండి ప్రభావం ఈసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేన్